పరిశుద్ధ ప్రేమాల దేవా ప్రభా నీకు లెక్కలేని బంధనాలు కృతజ్ఞతాడి పరిశుద్రమైన సర్వశక్తి మంతుల సర్వాధికారి బంధనాలు ప్రభు వేలాది దూతలతో కూడిన మహోన్నతులమైన గొప్ప దేవా నీకే స్థోతము తండ్రి దేవా ఏచు ప్రభా మేం చేసిన ప్రతి పాపాని పాపాన్ని శాపాన్ని తొలగించి ప్రభా మారు దళ పరిశుద్ధ పరచండి ప్రభా నీకే స్థౌతం నీకే బంధనాలు తండ్రి దేవాయచు ప్రభ మా కొరకు ప్రభ చనిపోయి తిరిగి లేచిన గొప్ప దేవాన్ని చేస్తూ పోతున్నా దేవా దేవాయచు ప్రభ మళ్ళీ ఈ రోజు వరకు కూడా ప్రభా మీరు మమ్మల్ని చేపట్టి నడిపిస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి దేవాయచు ప్రభా మమ్మల్ని సజ్జీ నిలబెట్టిన ప్రభా నీకు వందనాలు ప్రభా దేవాయచు ప్రభ ఎంతో కాపాడిన ప్రభా దీవారాతులు కాపాడినో ప్రభా కంటి పాప వందనాలు తండ్రి కృతజ్ఞతలు ప్రభ దేవాయప్రభ మరి ఎక్కడైతే ప్రభా ఇద్దరు ముగ్గురు ఉంటారో అక్కడ మీరు ఉంటారని సెలవచ్చిన దేవుడు ప్రభ దేవని యొక్క ప్రజెన్స్ ప్రభా మా మధ్యలో చేరగల తండ్రి దేవాయచు ప్రభా మా ఆత్మ మీ యొక్క ఆత్మ ప్రభ ఏకమై ఉండాలా ప్రభా దేవాచు ప్రభా మీరు మాకు అమిత్ కండి ప్రభా ఏ నీకే స్థౌతం నీకు ఇవ్వదాలి తండ్రి దేవాయచు బిడలైతే రాలేదు ప్రభా వారిని అందరినీ గాలం వేసుకుని లాక్కరండి ప్రభా దేవా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డల మీద దీవించి ఆశ్రయించే నింపండి ప్రభా వాళ్ళ హృదయం ఉన్న ప్రతి ఒక్క హృదయ పరిశుద్ధుల సర్వశక్తి మంత్రురానికి పొందిన ప్రభా దేవా యొక్క ప్రార్థన అంతట్లో కూడా ప్రభాని తోడించి నడిపించని ప్రభ పాటల ద్వారా మయం పొందని ప్రభా వాక్యం చేత ప్రభా మా హృదయాల చూత మీరు మాట్లాడారు ప్రభా ప్రభ మీరే ప్రభ ఆది అంత ముండి నడిపిస్తారని ఏచుకృష్ణ నామంలో ప్రార్థి సంతంది ఆమెన్హానీయమో ారర్వత సముద్ర మూల కన్న గోపధీ సూ ప్రే ఎంతో మహానియము ఆకాశ తార పర్వత సముద్ర మూల కన్న గోపదీ గమ్యానంద మే హృదయా ముని ప్రభూని కార్యమును ప్రతి ఉదాయ సాయంత్రములు స్తికి యోగ్యములు తూతికి యోగ్యములు ప్రేమా సంకాట సమయములు సాగా కుయజూ పునా అని నేను మొర పెట్టగా వింట నంటి వినా మొరకు ముందే తోడు నుండు నంటివి తోడు నుండు నంటివి ఓయే సునీ ప్రేమా పక్షి కబయలూలో లో పారుండోను భోజనజలముతృప్తి పరచు నాతో నుండి నాతో నుండి ఓయేసు ప్రేమా దూని గృహమూల సదాసు చదను Sampoona Rudaya Muto, Sada Bhajin Chetanum, Tuti Prashamsalak Yogyudhesu, Halleluya, Amen, Halleluya, Amen, Oye Suni Prema. Thank you, praise the Lord. పాత్రుడా పాత్రృడా యేషయ్యా స్తి పాత్రుడా నా ఇసయ్యా నా రాధనకు నీవేయోగ్యుడవయ్యా నారాధనకు నీవే యోగ్యుడవయ్యా నా స్ పాత్రుడా ఏ సయ్యా నీవాక్యమేనా పరవశము నీవాక్యమేనా ఆత్మకు ఆహారము నీవాక్య పరవశము నీవాక్యమేనా ఆత్మకు ఆహారము నీవాక్యమేనా పాదములకు దీపము నీవాక్యమేనా పాదములకు దీపము నీ వాక్యమేనా పాదములకు దీపము స్తుతి పాత్రుడా నా ఎయ్యా నాస్తు పాత్రుడా నాయసారాధనక నీవే యోగ్యుడవైయారాధనకు నీవే యోగ్యుడవయ్యా నాస్ పాత్రుడా ఇస నీకృపేనా ఆశ్రయము నీకృపేనా అభిషేకము నీకృపేనా ఆశ్రయము నీకృపేనా ఆత్మకు అభిషేకము నీకృపేనా జీవనాధారము నికృపయన జీవనాదారము నీకృపేనా జీవనాదారము స్తితి పాత్రుడా నా ఇసతి పాత్రుడా నా ఇసారాధనకు నీవయోగ్యుడవయ్యా రాధనకు నీ వయోగ్యుడవయ్య నా స్తుతి పాత్రుడా నా ఈసయ్యా నీ సౌందర్యము ఎరుశలేము నీ పరిపూర్ణత ను సిరము ని సౌందర్యము యరుషలేము నిరిపూర్ణత ను సికరము నీ పరిపూర్ణత నా జీవితమ్యము నీ పరిపూర్ణత నా జీవితమ్యము నీ పరిపూర్ణత నా జీవితమ్యము నా స్తుతి పాత్రుడా నా ఇసయ్యా నా స్ పాత్రుడా ఇసయ్యా నా ఆరాధనకు నీ వేయోగ్యుడవయ్య నా రాధనకు నీ వేయోగ్యుడవస్తు పాత్రుడా నా ఏసయ్యా నాస్తుతి పాత్రుడా నా ఏసయ్యా ప్రైజ్ లాడ్ సిస్టర్స్ మన మధ్యలో ఉన్న దీప సిస్టరు వాక్యం షేర్ చేసుకుంటారు లో ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తు నందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనెను పరిశుధ్ర ప్రేమలో దేవా కృపణ తండ్రి దేవాయసు ప్రభా నీకు లెక్కలేని వంధనాలు కృతజ్ఞత స్థుతులు స్తోత హళలియ రజ పరిశుద్ధమంతుడ నీకు వందనాలు ప్రభా దేవా ప్రభా ఈ యొక్క వాక్యం ధ్యానించబోతున్నాడు ప్రభా మరి మీరే ప్రభా మాట్లాడండి ప్రభా దేవాచు ప్రభ నేనైతే నిలబడుతున్నాడు ప్రభా కానీ ప్రభా సహాయపడే దేవుడు నువ్వే ప్రభా దేవ నువ్వే నాలో ఉండి మాట్లాడండి నీకే స్తోతం నీకే వందలాడతండి ముఖ్యంగా ప్రభా నాకున్న ప్రతి గద్దించి కొట్టివేచి ప్రభా దేవాయత్తి ప్రభా యొక్క జ్ఞానం చేత నడిపింపు దయచితున్నాయి దేవాన్ని పరిశుద్ధాత్మ శక్తి చేత నింపండి ప్రభా నీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మాతో మాట్లాడం ప్రభా మాత్మండి ప్రభా విన్న వాక్యం మేము మీది మార్చిపోకుండా ప్రభా మా రుద్ధంలో నాటబడాలా ప్రభా దేవా ఈ రోజు నుంచి ప్రభావ ప్రతి ఒక్క వాక్యం కూడా ప్రభావ మా వృద్ధంలో నాటపడాల్సిందే ప్రభా దేవ మరి మీ యొక్క కాస్త మాకు పరిశుద్ధాత్మ శక్తి చేత ఏసు కృషి నామంలో రాజస్వంతండి ఆల్మోస్ట్ ఎఫిషియన్స్ కోసం అయితే మనకు ఆల్మోస్ట్ తెలుసు ఇది పావులు రాసింది కాబట్టి లేటెస్ట్ ఆయన గ్రీటింగ్స్ ఒక్కొక్క వాటికి రాస్తా ఉంటాడు కాబట్టి ఇక్కడ పావులు రాసింది ఏంటంటే ఎఫెషియన్స్ కి తను లెటర్ రాస్తున్నాడు ఎవరీ గలేషియన్స్ నుంచి ఎఫ్రిషియన్స్ కి ఇప్పుడు గలేషియన్స్ ఫస్ట్ చాప్టర్ లో వన్ నుంచి ఫైవ్ వరకు చూసుకుంటే ఐగుడు సంఘం కోసమే రాసిండ్రు అట్లని ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క లెటర్ అయినా రాసిండ ఎందుకు అంటే దేవుడు ఆయనకి రీతిగా దేవుడి ఏదైతే బయలుపరిచినడో అవన్నీ రాస్తున్నారు ఎందుకు అనంటే ఇక్కడ చూసుకుంటే టాపిక్ వచ్చేసి స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ ఇన్ క్రైస్ట్ అనమాట స్పిరిచల్లో బ్లెస్సింగ్స్ ఇన్ క్రైస్ట్ కానీ ఇది ఎట్లా ఉంది అనంటే క్రైస్తవులు క్రైస్తవుల మధ్యలోనే గొడవలు అనేది జరుగుతుంది అలాంటి సంఘాలకు మధ్యలో సో ఒక్కొక్క సంఘం ఒక్కొక్క రీతిగా మాట్లాడుతున్నారు కాబట్టి ఒక్కొక్క సంఘం ఒక్కొక్క రీతిగా మాట్లాడుతుంటే మన క్రైస్తవు క్రైస్తవుల మధ్యలోనే సమాధానము లేకపోతే అది ఎట్లా ఉంటది కానీ ఇక్కడ ఆయన బ్లెస్సింగ్స్ కోసం మాట్లాడతాను స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ ఇన్ క్రైస్ట్ దేవుణ్ణిలో ఉన్న వారికి దేవుని యొక్క సంఘంలో మనం చక్కగా కట్టబడిన దేవుని యొక్క బ్లెస్సింగ్స్ అనేది మనకు ఉంటాయన్నమాట ఈ టాపిక్ అది ఇంకోటి ఏంటంటే ఈ టాపిక్ లోని స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ ఇన్ క్రైస్ట్ కాబట్టి ఇక్కడ ఏం చూసుకోవాలంటే మనము విచ్ ఈస్ ద ట్రూత్ అండ్ మనం ఏ విధంగా అయితే ట్రూత్ గా ఉన్నామా లేదా చెక్ చేసుకోవడం మన లైఫ్ ని ఇంకా ప్రాపర్ గా ఫౌంటైన్ ఉందా లేదా కరెక్ట్ గా మన ఫౌండేషన్ మీద ఉన్నామా లేదా ఇంకా దేవుని యొక్క రక్షణ తెలియని దేవుని యొక్క రక్షణ కోసం మనం తెలియజేసాం నువ్వు రక్షింపబడిన వారిలో అయితే విశ్వాసంలో లేదా ఇది ఎందుకంటే ట్రూత్ కావాలి మనకి ఆ సంపూర్ణమైన పునాది ఆ మీద మనం కట్టబడాలా ఆ ఫౌండేషన్ కరెక్ట్ గా ఉండాలి అనంటే మనం శాలబేషన్ లో కరెక్ట్ గా ఉండాలా సో ఆల్రెడీ మన సాలబేషన్ వచ్చింది వచ్చినాక కూడా ఇంకా మన ఫౌండేషన్ ఎట్లా ఉందో చూసుకోవాలన్నమాట ఆ ఇక్కడ మనం ఏ విధంగా బ్లెస్ అయినాం ఆత్మీయంగా స్పిరిచువల్ గా ఇవన్నీ తెలుసుకోవాలంటే ఇక్కడ ఉంటాయన్నమాట ఎందుకంటే ఈ శల్కం శల్కం సంకల్పము సంకల్పము చెప్పబడిన ఆయన పరలోకములో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తం క్రీస్తునందు ఏకముగా తమ కుప్పవలెనని తనతో తాను నిర్ణయించుకున్నాను సో ఇక్కడ ఏమైందంటే యాజ్ ఎ ప్లాన్ ఫర్ ది ఫుల్నెస్ ఆఫ్ ద టైమ్ టు బ్రింగ్ ఆల్ ద థింగ్స్ ఇన్ హెవెన్ అండ్ ఆన్ ది అర్త్ టు గ్యాదర్ ఇన్ అంటే బ్రింగ్ ఆల్ థింగ్స్ ఇన్ హెవెన్ అండ్ ఆన్ ఎర్త్ గ్యాదర్డ్ ఇన్ క్రైస్ట్ సో ఇవన్నీ క్రైస్ట్ లో ఉన్నాయా హెవెన్లీ థింగ్స్ ఒకటి ఆ దేవుడు పర్లోకంలో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమానం సో దేవుడు ఆయన క్రియేషన్ చేసింది కదా జనసిక్స్ వన్ వన్ లో చూసుకుంటే ఆయనకి చేసిన ప్రతి ఒక్క క్రియేషన్ ఎవ్రీథింగ్ ఫైన్ గా ఉన్నాయి ఆయన భూమి ఆకాశాన్ని సృష్టించిన దేవుడు నక్షత్రాలను సృష్టించిన దేవుడు అట్లా దేవుడు ఎవ్రీ క్రియేషన్ లో ఒక్కొక్క అర్ధాలు సో ఆయన చేసిన క్రియేషన్స్ ఎవ్రీథింగ్ ఫైన్ గా ఉన్నాయి మరి నువ్వు ఆత్మీయంగా ఎట్లా బ్లెస్ అయినవో స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ మనకు కావాలా క్రిస్టియానిటీలో ఆ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ మనకి రావాలి అనంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే మన పనులు ఒక మన తండ్రిని అడగాల మన తండ్రిని అడిగింది ప్రతి ఒక్కటే అనేశాడు కదా సో లెవెన్త్ వచ్చిన చూసుకుంటే కూడా ఏదైనా మన ఆత్మీయమైన దిపబడలా తెలుచుకోవాలా అయితే ఆత్మీయంగా మనం బ్లడ్స్ కావాలంటే ఫస్ట్ మనం పరలోకంలో ఏవైతే ఉన్నాయో మనం తెలుసుకోవాలా అంటే ఫస్ట్ మన ప్రిఫరెన్స్ ఎవరికి ఇవ్వాలా మన దేవునికి ఇవ్వాలా ఆ దాంట్లో తనే ఆ మనం దేవునికి ఇస్తేనే కదా దేవుడు మనల్ని నడిపేసడం మరి ఆయనకి ఇవ్వకుండా మనము ఏదో సేవకులము కదా ప్రాఫిట్స్ కదా అని అనుకుని ఇష్టం వచ్చినట్టు తిరిగితే కాదవి ఆయననే అడగాలి ఏవైనా ఇంతకాలము మనుషుల మీద ఆధారపడ్డము ని ఇక్కడ పావులు చెప్పినాడు మీరు నిర్ణయించుకోవాలా అన్ని చేయాలని అంటే మనుషులను చూసి కాదు మనుషులను వెంబడించడం కాదు దేవుని వెంబడించాలా ఆయన అంటే బిహేవియర్స్ ఒక్కొక్క సంఘంలో ఎట్లా ఉన్నాయో అవన్నీ పౌలు అక్కడ లెటర్ గా రాస్తున్నాడు అనమాట సో మనము ఎట్లా ఉండాలంటే ఫస్ట్ థ్యాంక్స్ గివింగ్ దేవునికి ఇవ్వాలా ఆయన ఆత్మీయమైన థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం దేవుని నుంచి పొందుకోవాలా అవన్నీ మనకు రావాలంటే ఫస్ట్ థింగ్ మనకు కావాల్సింది పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనలో ఉంటే మనం ఎప్పుడు పైన వాటినే వెతుకుతూ ఉంటాం అనమాట ఎందుకంటే ఆయన మన హృదయంలో ఉండి గైడ్ చేసే దేవుడు కాబట్టి సో గైడ్నెన్స్ అనేది మనకి ఇంపార్టెంట్ నువ్వు స్పిరిచువల్ గా బ్లెస్ కావాలి అనంటే నీకు కావాల్సిన థింగ్సే అవి ఫస్ట్ మనం బాప్తిజం పొందినము ఏజు క్రీస్తు నామంలో నెక్స్ట్ స్టెప్ మనం వెళ్తున్నాము దేవుని యొక్క పరిశుద్ధాత్మ పొందుకున్నాము పొందుకున్నాక ఇంకా ముందుకు వెళ్తుంటే దేవుడు ఇంకా బ్లెస్సింగ్స్ ఇస్తుంటారు నెక్స్ట్ లెవెల్స్ రన్ రన్ చేపిస్తుంటారు అదే రీతిగా ఇక్కడ పాలు కూడా వాళ్ళకి రాస్తున్నాడు మరి మీరు మీరు చేసే ఎవ్రీథింగ్ వాళ్ళ ప్లాన్స్ అయితే ఏవైతే ఉన్నాయో మరి దేవుడు ఇచ్చిన ప్లాన్స్ నార్మల్గా లోకరి దగ్గర ప్లాంట్స్ అది వేరేగానే ఉంటాయి లోకల్ అంటే న్యాచురల్ గా ఉండే ప్లాంట్స్ అన్ని చూసుకుంటే అవి వ్యర్థమైపోతాయి కానీ దేవుడు ఇచ్చిన ప్లాన్స్ ఏంటిది మన లైఫ్కి దేవుడు ఏం ఇచ్చాడు అది ఫస్ట్ పాయింట్ అనమాట ఎందుకంటే ఆయన మనకి ఇచ్చింది ఏంటంటే ప్రేమ ఆయన మనకి ఇచ్చింది కాబట్టి ఆ ప్రేమను పట్టుకొని నువ్వు అనేకులకు శువార్త ప్రకటించాలా సాలబేషన్ కోసము మెన్ ఆఫ్ సాలబేషన్ ప్లాన్ ఫర్ ద ఫుల్నెస్ ఆఫ్ టైం నీకున్న టు బ్రింగ్ ఆల్ దింగ్స్ ఏవేవైతే ఉన్నాయో ఏ థింగ్స్ అయితే దేవుని కప్పజెప్పినడో అవన్నీ నువ్వు ఈ భూమి మీద ఉన్న జనాలకు నువ్వు శువార్త ప్రకటించాలా సాలబేషన్ కోసము Bring all in and on Earth together is Christ! Lynday désert, Chayz, Elเอi, LR, that we have his heart. Let's say the Lord is men. So, give us some covenant then, and Jesus gives us a God 주세요. So we will give ourselves us guests. Tells what we forever do one day! now, we are crying for the Oc46. The Christmas day, తనతో తాను నిర్ణయించుకు అంటే ఫస్ట్ మనం చూసం కావాలా మనం ఫస్ట్ ఏం కావాలా చూస్ కావాలా ఎందుకంటే చూజ్ అయితేనే కదా నీకు ఎవ్రీథింగ్ దేవుడి నీకు చూపిస్తాడు నువ్వు ఒకవేళ ఆ నువ్వు చూజ్ చేస్తేనే నువ్వు దేవుడిని కన్నీ బయలుపరుస్తుంటాడు ఒకవేళ నువ్వు ఇంకా లోకరీతిగానే ఉండుంటే ఇంకా నువ్వేం తెలుసుకోలేకపోతావు అంటే మన శరీరంలో బలహీనతలు ఆ విధంగా ఉంటాయి అవన్నీ తొలగించుకోవాలి అనంటే మనకు దేవుని యొక్క సత్యం మనకి రావాలా తెలియాలా అనంటే ఆయన యొక్క ఆత్మ మనకు రావాలా దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనలో రావాలా అప్పుడు వస్తేనే కదా మనం సర్వ సత్యంలోకి ఆయన మనల్ని అనిపిస్తారు ఎందుకు అనంటే ఇక్కడ చూసుకుందాము రోమా ఫిఫ్త్ చాప్టర్ లో చూడండి ఇక్కడ విశ్వాసం కోసం కూడా మనం తెలుసుకోవాలా తనతో తను నిర్ణయించబడిన మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము మహిమ కలగ చేయుటం దేవుని తన చిత్త ప్రకారము మనము ముందుగా నిర్ణయించి ఆయన ముందు సర్వసత్యముగా ఏర్పరచబడిను ఆ రోమా ఫిఫ్త్ చాప్టర్ ఫస్ట్ వచనం జాగితే మీకు అర్థం చెప్తుంది కాబట్టి విశ్వాస మూలమున మనము నీతి తీర్చబడి మన ప్రభువైన ద్వారా దేవునితో సమాధానము కలిగి మరి చూడండి ఆ ఏసు ప్రభు మనల్ని చూజ్ చేసుకుంటే మనం ఎట్లు ఉండాలంటే ఆయనతో పాటు సమాధానం కలిగి ఉండాలి అనంటే ఆ రోమా ఎయిత్ లో కూడా మనకు తెలిచిపోతుంది రోమా ఎయిట్ థర్టీ లో ఉంటది ఆయనతో పాటు మనం ఈక్వల్ గా ఉండాలని ఆయన ఆశ అంటే ఈక్వల్ గా ఉండడం అంటే ఎలా ఎలాంటి ఈక్వల్నెస్ అనంటే దేవుని యొక్క సన్నిధిలో మనం కూడా ఉండాలా రేపు పొద్దున మనము ఈ రోజు లోకంలో శరీరంలో ఉన్నంత వరకు నువ్వు బ్రతుకుతావు శరీరంలో ఉన్నంత వరకు నువ్వు విశ్వాసంలో బ్రతికిను కొంతకాలం వరకు కానీ ఆయన రాకడొచ్చేంత వరకు నువ్వు ఇంకా ఎదురు చూసుకొని ఉంటే ఆ ఈక్వల్నెస్ అనమాట దేవుని కోసం ఎదురు చూడడము అలాంటి విశ్వాసము మనకు కావాలా ఎందుకంటే ఇక్కడ ఆ విశ్వాసం మనం నీతి మంత్రులుగా తీర్చబడాలా మెయిన్ థింగ్ ఏంటంటే మనము నీతి మంత్రులుగా తీర్చబడాలన్నమాట ఆ నీతి ఎప్పుడు తీర్చబడతామంటే మన క్రియలు కరెక్ట్గా ఉండాలా క్రియ కరెక్ట్ గా లేనిది మనము ఎన్ని చేసినా అది లాభం లేదు ఆయనతో సమాధానం పడలేవు ఆయనతో పాటు నువ్వు సమాధానం కలిగి ఉండలేవు కదా ఆయన అదే అంటున్నావు విశ్వాసం మూలముగా మనము నీతి మంత్రులుగా తీర్చబడి మన ప్రభు అయిన ఏతు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉండాలి సో అట్లా మనం నీతి మంత్రులుగా మన హృదయము నీతి మంత్రులుగా ఈ లోకంలో నువ్వు శరీరకంగా ఈ శరీరం ఉన్నంత వర్క్ చేసుకుంటవు కానీ నీ ఆత్మ ఆయన కోసం వెతకాల నీ ఆత్మ ఆయన కోసం చూసన్ కావాలా నీ ఆత్మ ఆయన కోసము అీతి మంత్రులుగా తీర్చబడాలా ఎవరు ఏది అన మనము వాటి నుంచి ఎట్లా తగ్గించుకోవాలా ఏజ్ ప్రభు కూడా అంతే కదా ఆయన అన్ని విషయంలో తగ్గించుకున్న దేవుడు ఎవ్రీథింగ్ లో దేవుడు తగ్గించుకున్నాడు అంటే మనం కూడా తగ్గించుకోవాలా ఇక్కడ లెవెన్త్ వచ్చిన చదవండి బ్రదర్ ఒకసారి ఎఫిషియన్స్ వన్ లెవెన్ ఐదులో లెవెన్త్ వచ్చిన మాక్క ఆహా ఇప్పుడు ఎఫిషియన్స్ వన్ మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన ఎందు స్వాస్థ్యముగా ఏర్పరచెను ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములు జరిగించుచున్నాడు ఇకరైతే నేను ఇంగ్లీష్ లో చదువుతానా all the things are done according to the god's plan and decisions and god chosen us to to be his own people ayane kembolante own people ga undala ayane manalenni swanta rakshakudu kabatti manam kuda ayane ki swanta bidaluga kavali anante ayane already manaku kosam chani poi tirigi lechina kabatti ayane ఆయన పరిశుద్ధ రక్తం మనం కడగబడినారు కాబట్టి మనం ఆయన బిడలమైనము మరి ఆయన బిడలమైనప్పుడు ఆయన కూడా మనం స్వీకరించుకోవాలా ఆయన కూడా మన హృదయంలోకి రావాలా మరి ఆయన కూడా కొన్ని డెసిషన్స్ ఉన్నాయి దేవునికి కూడా ఆయన కూడా కొన్ని కోరికలు ఉంటాయి కదా ఆ కోరికలు కూడా నువ్వు తీర్చాలా నువ్వు నువ్వు తనకి కొడుకువి బిడ్డగా ఉంటుంటే ఆ తండ్రి పిల్లల కోరికలు విధంగా తీ మనం కూడా ఆయన డెసిషన్స్ కూడా మనం చూజ్ చేయాలి ఆయనకున్న సన్ అంటే దేవుడు కూడా మనకి అవకాశం ఇచ్చినడు ఆయన ఒక తండ్రి లాగా మనకు గైడ్ చేసినప్పుడు ఆయన మాట మనం వినాలా తండ్రికున్న కోరికలు కూడా మనం నెరవేర్చాలి కదా మళ్ళీ తన కోరిక ఏంటిదో మనం తెలుసుకోవాలా ఆయన కోరిక ఒకటే ఆల్మోస్ట్ ఆయన సువాత ప్రకటించాలా అందరూ సర్వసత్యంలోకి రావాలని ఆయన కోరిక అందరూ తన సన్నిధిలో ఉండాలా కదా ఇదే అధ్యయంలో ఉంటుంది ఎందుకంటే ఆ ఆయనతో పాటు ఆయన రైట్ టైప్ అయినా మనం కూర్చోవాలా కుడి పాశంలో మనం కూర్చొని ఉండాలి ఆయనతో పాటు అప్పుడే కదా నన్ను సమాధానం కలిగి ఉంటావు మరి మన తండ్రి నన్ను కొడుకును ఏ విధంగా అయితే ఈ లోకంలో ఆయన శువత ప్రకటించినంత వరకు ఇప్పుడు మనకు కూడా మన తండ్రి మనకు అదే రీతిగా నన్ను ఎందుకంటే ఆయన ప్లాన్స్ మనకు రావాలా మన ప్లాన్స్ కాదు God has a plans and decisions. We could like that in other cases. I would like to give him credit by giving us this. Since we are determined we may not have failed God has chosen us to become his own people. But the people my God have chosen us. I want to give an example today. It is a gift for him to just talk about God. Do you want gospel to see God? లోకరీతిగా నువ్వు క్రైస్తవ నయాన్ని అందరికీ చూపించుకోగలుగుతావు కానీ ఆ దుష్టుడు ఏం చేశాడంటే పదే పదే రీతాలుగా మోసం చేస్తా ఉంటుంది అనమాట యోగుని ఆ దుష్టుడు ఏ విధంగా అయితే మోసం చేసి ఆయన్నికి ఉన్న ప్రతి తొలగించేసింది అంటే దేవుని దగ్గరనే పోయి అధికారం పొందుకొని విధంగా చేసింది అంటే దుష్టుడు మళ్ళీ మన విషయంలో చేయలేదు సో ఎందుకంటే దేవుడు మనల్ని చూజ్ చేసుకున్నప్పుడు కంపల్సరిగా ఆ సైతన్ అనేది వస్తుంది ఎందుకు వస్తుంది అనంటే మనము స్పిరిచువల్ గా బ్లెస్ అయినప్పుడు దేవుళ్ళు మనం ఎదుగుతుంటే అది డెఫినెట్ గా వచ్చి మనకు శోధన పెడుతుంటుంది అది ఎందుకంటే అది దేవుని దగ్గర పర్మిషన్ తీసుకొని వచ్చింది యోగ దగ్గరకి అయితే వెళ్ళిందో పర్మిషన్ తీసుకొని సో అదే రీతిగా అది కూడా వస్తుంది ఎందుకంటే ఇక్కడ గాడ్ చూసన్ దేవుడు మనం చూజ్ చేసుకున్నాడు చూసన్ కాబట్టి ఆ చూజన్ పర్సన్ కి డెఫినెట్ గా అది శిక్ష మరి దేవుడు కూడా రుదాలని పరిశోధించే దిగుడు కాబట్టి మరి దేవునికి మనం ఓన్ పీపుల్ గా అలా సొంత బిడగా మనం ఉండాలి అనంటే ప్రతి ఒక్క సమస్యలో మనము ఎదుర్కొని ముందుకు వెళ్ళిపోవాల్సిందే ఎందుకంటే జస్ట్ రకరకాల విధాలుగా మనకు మోసం చేస్తూ ఉంటది ఆ మోసంలో పడద్దు అనంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే దేవుని యొక్క బ్లెస్సింగ్స్ మనకు కావాలా చిత్తాము ఏందో తెలుసుకొని మనం నడుచుకోవాలా in union with Christ because of his own purpose. E�EETTHTHU MANAKKU ON PARRYPAS UNDER, MANA S healthís Fat象. I invite you to support God to AND WHAT WE INS colors in this world is that we need special plants. SOH, THESE PLANTS ARE YOU text. That Science has already been accomplished, Orlando. Uh, RUNN UP WITH THANE, THAT IS THE PLANTS. సో దేవు మన కొరకు కొన్ని ప్లాన్స్ పెట్టినాడు ఆ ప్లాన్స్ ఏందో మనం తెలుసుకోవాలా బేస్డ్ ఆన్ వాట్ హ్యాడ్ హీ డిసైడెడ్ ఫ్రమ్ ది వెరీ బిగినింగ్ మొదటి నుంచి నీ కొరకు ఆయన ఏదైతే సిద్ధపరిచి పెట్టినాడో ఏదైతే నీ కొరకు ప్లాన్స్ చేసి పెట్టినాడో అవన్నీ మనం పొందుకోవాలి అనంటే మనకు ఆయనకి ఎట్లా ఉండాలంటే ఓన్ పీపుల్ గా ఉండాలి ఓన్ఛాల్ గా ఓల్డ్ అంటే ఇంకా ఓన్ గా సొంత రక్షకుడుగా అని మనం ఎట్లా స్వీకరించినమో మన తండ్రి సొంత రక్షకుడుగా అని అంటాడు కదా దేవుడు తన తండ్రి అడిగినప్పుడు అట్లనే సొంత వాళ్ళమై ఉండాలా దేవునికి ఆయన అంటాడు నా సొత్తు అని అంటాడు దేవుడు ఎందుకంటాడు ఆయన మనం చూజ్ చేసుకున్నాం కాబట్టి నువ్వు నా సొత్తు అంటాడు దేవుడు అజయాలో సో అలాగేనే మనం కూడా ఆయనకి ఉండాలా సమాధానం కలిగి ఉండాలా ఎప్పుడైతే సమాధానము ఆయనతో పాటు కలిగి ఉంటామో ఆయన సువాత ప్రకటించే వారి లాగా ఉండాలా కీర్తి కలిగజేసే వారు అందు దేవుని తన చిత్త ప్రకారం సంకల్పము సో మనకి ఇచ్చిన సంకల్పం ఏంటిది ఆయన ఇచ్చిన డెసిషన్ ఏంటిది మనకి ఆ డెసిషన్ పట్టుకొని ముందుకు వెళ్ళిపోవాలా అది వెళ్ళేటప్పుడే దుస్తుడు రకరకాలుగా మనకు మోసం చేస్తూ ఉంటది కదా అందుకే పావులు ఏం చేశాడంటే వాళ్ళ కోసం మనం బాగా ప్రార్థనలు పెడతాడన్నమాట ఆయన ఆయన చేసే ప్రార్థనలు కూడా ఎట్లా ఉంటాయి అంటే ఆ స్పిరిచువల్ కోసం ప్రార్థన చేశాడు ఆయన స్పిరిచువల్ కి కావాల్సింది నాలెడ్జ్ అది ఒక జ్ఞానం మనకి కావాలా అంటే ఆ జ్ఞానం కావాలంటే దేవుడు మొదటి నుంచే మనకు జ్ఞానాన్ని ఇచ్చినాడు కానీ ఆ జ్ఞానాన్ని మనం ఎవరం పొందుకోలేకపోతున్నాము ఎందుకంటే ఆ ఇచ్చిన వాక్యాలు ఏవి మనం చదవకపోతే మనకి జ్ఞానం ఎట్లా వస్తుంది అందుకే ఆయన వాక్యాలు చదవమంటుంటారు ఇవన్నీ చెప్తూ ఉంటారు అన్నమాట దీవుడు మనకి సో ఎప్పుడైతే మనం బైబిల్ చదువుతుంటామో అప్పుడే మన జ్ఞానం అనేది పెరుగుతుంది ఆయన చూపిస్తూ ఉంటాడు నేను యాక్చువల్లీ ఈరోజు ఎఫిషన్స్ 10 లెవెన్ ఇవి చదువుకుంటున్నాను రోమా ఎయిత్ లో ట్వంటీ రోమా ఎయిత్ చాప్టర్ లో మనకు ఉంటుంది అన్నమాట నుంచి అంటే ట్వంటీ ఫోర్ నుంచి స్టార్ట్ అవుతుంది 24 ఫోర్ నుంచి ట్వంటీ ఫోర్ నుంచి నేను థర్టీ వరకు చదువుతున్నాను అయితే అందులో దేవుడు ఇచ్చిన వాక్యం ఏంటిది అనే ఈ రోజు నాతో మాట్లాడింది ఏంటిది అనంటే ఇదే ఆ దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద అంటే వారి మీద నేరము మోపు చూడండి మనం దేవుళ్ళు ఉన్నంత వరకు మన మీద నేరాలు మోపినా ఏది మోపినా మనం సహించాలా ఎందుకంటే మన తండ్రి మీదనే మోపినరు మన తండ్రి ఈ లోకంలో అన్ని భరించి వెళ్ళినాడు ఆయనే మరి ఆయన ఏర్పరచుకున్న వారికి ఎన్ని నేరాలు వచ్చినా ఏది వచ్చినా దేవుడి నుంచి చేయాల్సిన అవసరం ఎవరికి లేదు కేవలం ఆ దృష్టిలో వచ్చి వేరు చేద్దామని అనుకుంటే కానీ దానికి అవకాశం కూడా లేకుండా చేసిన దేవుడు అయితే నేను చదువుతున్నా ఇది ట్వంటీ ఫోర్ నుంచి థర్టీ ఫోర్ వరకు చదువుతున్నాను దానికంటే ముందు దేవుడు నాకు ఇదే వద్యంలో ఫిఫ్త్ చాప్టర్ చూపిస్తున్నాడు ఈ ఫిఫ్త్ చాప్టర్ కూడా ఎందుకు చూపిస్తున్నప్పుడు అవ్వని నేను అనుకున్నప్పుడు అంటే నేను ఆ విధంగా నాకు థాట్ వచ్చినప్పుడు నేను ఈ దానికి ఇంకా రోమా ఫైవ్ లో చదివిన ఎందుకంటే ఇక్కడ రోమా ఫైవ్ లో కూడా చూసుకుంటే అక్కడ ట్వంటీ నుంచి థర్టీ వరకు చూసుకుంటే ఎవ్రీథింగ్ ఎఫిషియన్స్ వన్ లో మనకు టెన్ లెవెన్ ట్వెల్వ్ వరకు ఉన్నాయి అవి రిలేటెడ్ గా ఇవి ఉన్నాయన్నమాట అయితే నేను చదివినా ఎందుకంటే రోమా ఫైవ్ వన్ టూ త్రీ ఇవి చదవండి బ్రదర్ మీకు అర్థమైతే త్రీ ఫోర్ కాబట్టి విశ్వాస మూలమున మనము నీతి తీర్చబడి మన ప్రభువైన ఏసుక్రియస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఇందుము మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచియుండి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షలను బట్టి అతిశయపడుచున్నాము అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగుజేనని ఎరిగి శ్రమల ఎందును అతిశయపడుదుము ఓకే బ్రాదర్ మరి ఇక్కడ చూడండి శ్రమ ఓర్పు మళ్ళీ ఓర్పు నుంచి మళ్ళీ పరీక్ష సో ఒక దాంట్లో శ్రమ వచ్చింది దాంట్లో మనం విన్ అయిపోయి నెక్స్ట్ దానికి వెళ్తున్నామంటే మళ్ళీ ఓర్పు అనేది మనకు కావాల సో ఒక్కటి మనం గెలిస్తేనే నెక్స్ట్ దానికి ఓర్పు అనేది మనకు ఉంటుంది మనం ఒక్కటే గెలవకపోతే ఆ ఒక్క శ్రమనే గెలవకపోతే నెక్స్ట్ దానికి మనం ఉండగలుగుతాం అంత తోటి ఉండలేము అందుకే ఆయన ఇచ్చేది అనుభవం పూర్వకంగా మన శువార్త ప్రకటించడానికి ఆయన ఏదైనా మనకు ఎక్స్పీరియన్స్ కావడానికి అందుకే ఆ సమస్య నీకు వచ్చింది అని అప్పుడు అర్థం చేసుకోవాలి ఈ ఈ శ్రమ వచ్చింది అని అనుకుంటాము కానీ అప్పుడే నువ్వు ఓర్పుతో వేచి ఎప్పుడైతే నీకు ఆ సమస్య వెళ్ళిపోతున్నారని నీకు ఇంకొక పరీక్ష వస్తూనే ఉంటది మనం ఉన్నంత వరకు మన లైఫ్ లో రన్ అయ్యేంత వరకు మనకు శ్రమలు వస్తూనే ఉంటే ఓ ఉండాలా పరీక్షల విజయం పొందుతూనే ఉండాలా అప్పుడైతేనే కదా నువ్వు ఆయనతో పాటు సమాధానం కలిగి ఉండవు చూడండి అట్లనే రోమా ఎయిట్ థర్టీ ఫోర్ బ్రదర్ ఇవన్నీ చేస్తే ఇక్కడ ఫలితం ఉంటుంది చదవండి బ్రదర్ ఒకసారి రోమా ఎయిట్ శిక్ష విధించు వాడెవడు చనిపోయిన క్రీస్తు వేస్తే అంతేకాదు మృతుల నుండి లేచిన వాడును దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడు ఆయనే క్రీస్తు ప్రేమ నుండి మనలను బాధ అయినను హింసైన కరువైనను వస్త్రహీనతైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను చూడండి ఇవన్నీ మన మన లైఫ్ లో రన్ అవుతూనే ఉంటాయి ఎందుకు అనంటే ఆయనే మనం చూజ్ చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు చూడండి తన తండ్రి తన కొడుకుని ఈ లోకం మీదకి పంపించినాడు అనంటే ఆల్మోస్ట్ అందరికీ తెలుసు ఆయన మన పాపం కోసము వచ్చినాడు ఆయన రక్షణ సెలబ్రేషన్ ఇవ్వడానికి వచ్చిన ఎవ్రీథింగ్ మనకు తెలుసు కానీ ఇంకా డెప్త్ గా వెళ్తే తన తండ్రి తన ఒకగానొక కొడుకుని ఈ లోకం మీదకి పంపించినప్పుడు ఆయన కూడా ఎన్ని శ్రమలు పడ్డాడు దేవుడు అంటే ఆయన ఎలాంటి తప్పు చేయకపోయినా అంత పరిశుద్ధుడు అంత నీతిమంత దేవుడు చాలా దేవుడు ఆ దేవుడు ఎలాంటి తప్పు చేయకపోయినా ఆయన మీద శ్రమ వచ్చింది కానీ ఆయన ఓర్పుతో ఉన్నాడు దేవుడు ఆయన శ్రమ ఓర్పు మన పరీక్షల మీద పరీక్షలు ఆయనకు అంటే దేవుడు అక్కడ చూపించినప్పుడు ఇప్పుడు మనకు వచ్చింది ఆ యొక్క సమయము అలాంటి టైం దేవుడు మనకు కూడా ఇచ్చిన అనమాట సో మన మనం స్ట్రెమిన వెళ్తుంటామో అప్పుడే విజయం అనేది మనకు తెలుస్తుంది నువ్వు ప్రతిసారి పాస్ ఒక్కసారి ఫెయిల్ నీ హృదయం ఎంత గాయపడుతుందో అట్లనే ప్రతిసారి మనం గెలుస్తూనే ఉండాలి అంటే ఒక్కసారి ఓడిపోతే మనం అనుకుంటాం అసలు నేను ఎట్లా ఓడిపోయినా అక్కడ ఫాల్ట్స్ ఏం ఉంది అని మనం తెలుసుకుంటాం ఇన్నిసార్లు ఫస్ట్ ర్యాంక్ వచ్చినా ఈసారి నేను ఎందుకు సెకండ్ ర్యాంక్ వచ్చినా అని అనుకుంటే మనం అక్కడ తెలుసుకుంటాం అరే ఈసారి నేను టైం పెట్టలేదు ఈసారి నేను సరిగ్గా పర్ఫెక్ట్ గా చదవలేను నేను యాబ్సెంట్ అయినా డుమ్మలు కొట్టినా ఇట్లా అంటే నువ్వు ఎప్పుడైతే ఓడిపోతుంటావో అప్పుడైనా నీ అంటే మన పర్సనాలిటీలో మన బిహేవియర్ లో ఏం ఫాల్స్ థింగ్స్ తెలిసిపోతాయి అనమాట సో మన ఫాల్ థింగ్స్ అనేది దేవుడు చూపించడానికి అంట్లో మనకు సహనం ఓపిక ఉండాలన్నమాట ప్రతి ఒక్క పరీక్షలో నువ్వు ఎప్పుడు విజయం పొందుతుంటే ఏం లాభము మనం తాకు తగులుతాం కదా అట్లనే దేవుడు కూడా అన్నిట్లో విజయం పొందినడు కానీ ఆయన అన్ని కరెక్ట్ థింగ్స్ చేసినాక కూడా ఆయన శిక్ష పొందినడు మనం మానవులం కాబట్టి మనం ఒక మనుషులం కాబట్టి మనకు డెఫినెట్ గా ఒక్క దాంట్లో కాకపోయినా ఒక దాంట్లో దేవుడు అనుభవం ఇస్తేనే ఉంటాడు ఒక్క అనుభవమే మన లైఫ్ ని చేంజ్ చేస్తుంది సో అలాగేనే దేవుడు నాకు ఈ రోజు మాట్లాడింది అదే ఆయన సన్నిధిలో కూర్చొని నేను అడిగిన దేవు నాతో మాట్లాడండి ఇప్పుడు వాన్ని మరి ఆయన అంటున్నాడు కాబట్టి విశ్వాసం మూలంగా మనం నీతి మంత్రిగా ఈ నీతి మంత్రిగా తీ ఫస్ట్ హెవన్లీ థింగ్స్ నువ్వు నేర్చుకోవాలా హెవెన్లీ థింగ్స్ మనకు రావాలి అవి దేవుడు మనం చూజ్ చేసుకున్నాడు ఆయన సంకల్పం ఏముందో అది మనం తెలుసుకోవాలా ఎందుకంటే ఆల్ థింగ్స్ ఆర్ డన్ అకార్డింగ్ టు ది గాడ్ ప్లాన్స్ అనమాట ఏదైనా దేవుని నుంచే కలిగింది ఆయన లేకుండా ఏది కలగలేదు ఎందుకంటే ఇక్కడ క్లియర్ గా చెప్తుంది అకార్డింగ్ టు ది గాడ్స్ ప్లాన్స్ అనమాట దేవుని యొక్క ప్లాన్స్ ఆయన యొక్క డెసిషన్ నువ్వు మంచి మార్గానికి పోయినా చెడ్డ మార్గానికి పోయినా ఆయన చిత్తం నుంచే వస్తుంది ఎందుకంటే రెండు ఉండాలి మన లైఫ్ లో ఆ రెండిట్లో మనం విజయం పొందాలా ఆ రెండిట్ల నువ్వు విజయం పొందుతేనే కదా బిహేవియర్ అనేది ఎట్టిందో తెలిసిపోతుంది అట్లనే దేవుడు కూడా మనకి ఇచ్చిండు ఆయన ఎన్నో సంకల్పములు చెప్పినాడు మనకి సో ఆయన ప్లాన్ ఎంతదో మనకు అనుగొమ్మల మనం ఈ శరీరకరంగా ఉన్నంత వరకు ఆయన ప్లాన్స్ మనకు అర్థం కాదు ఎప్పుడైతే మనము ఆయనకు సమర్పించుకుంటామో ఎప్పుడైతే ఆయనకు ఓన్ పీపుల్ గా అవుతామో అప్పుడే ఆయన ప్లాన్స్ అనేది మనకి ఇస్తాడు అనమాట అప్పుడు మనం దేవుని అడిగింది ప్రతి ఒక్కటి ఆయన ఎందుకంటే అనే కృపని మనం పొందుకోవాలా ఆయన సంకల్పము ఏదైతే మనకు ఇస్తున్నారో అది మనం తెలుసుకోవాలా పరలోకంలో ఉన్నవన్నీ మరి భూమి మీద ఉన్న ప్రతి ఒక్క జనాలకు నువ్వు తెలియజేయాలా యొక్క సత్యము అనంటే ఫస్ట్ నువ్వు చూసండ్ కావాలా తర్వాత డెసిషన్స్ ఏంటియో తెలుసుకోవాలా తను ఇచ్చిన ప్లాన్స్ ఏంటిదో మనం తెలుసుకోవాలా ఆయన మనకు దేనికోసం పెట్టినాడు ఈ భూమి మీద నువ్వు ఈ భూమి మీద ఎంత కాలం వరకు ఉంటున్నావు ఆ అంత కాలం వరకు నువ్వు ఎవరి కోసం బ్రతుకుతున్నావు ఈ భూమి మీద ఉన్నంత వరకు ఆయనే ప్లాన్స్ ఏంటి ఆయన ప్లాన్స్ ఏంటివి మనకు అనుగుణాలే కదా ఈ ప్లాన్స్ మనకు మార్స్తుంటాయి కానీ అది ఇంపార్టెంట్ కాదు నువ్వు స్పిరిచువల్ గా బ్లెస్ కావాలంటే దేవుడి నుంచి నువ్వు పొందుకోవాలి ప్లాన్స్ అన్ని ఆయన ఇచ్చిన ప్లాన్స్ ప్రకారం నువ్వు నడుచుకోవాలి ఆయన ఇచ్చిన ఐడియాస్ ఆయన ఇచ్చిన ప్లాన్స్ ప్రజెంట్ అకార్డింగ్ టు ది ప్లాన్స్ టు హిమ్ ఆయన ఇచ్చిన వర్క్ ఏంటిది నువ్వు ఈ భూమి మీద దేనికోసం నువ్వు బ్రతుకుతున్నావు నీ వర్క్ ఏంటిది నీకు జీతం ఎంత ఇది అంటే నీకు జీతం ఎంత అంటే నీకు ఆత్మలు ఎన్ని ఆ ఆత్మలకు నువ్వు ఎలాంటి తోట ప్రకటించాలా ఇవన్నీ ఆయన ప్లాన్స్ అనమాట ఆయన ప్లాన్స్ మనకు ఇస్తా పోతుంటారు కాబట్టి అది మనం చూజ్ చేసుకోవాలా అది కూడా ఇది ఎప్పుడు ఇస్తాడంటే నువ్వు ఆయనకి లోబడి జీవించినప్పుడే ఆయనకు నువ్వు ఎప్పుడైతే లోబడి జీవిస్తావో అప్పుడే కదా ఆయన చిత్తాన్ని నువ్వు కనుగొన్న వారివైతవు ఆయన సంకల్పం నువ్వు తెలుసుకున్న దానివైతావు కాబట్టి ఎవ్రీథింగ్ ఆయన మీద డిపెండ్ కావడం నేర్చుకోవాలా ఎందుకంటే నువ్వు స్పిరిచువల్ గా బ్లెస్ అయినావా అంటే కాదుది స్పిరిచువల్ గా బ్లెస్ థింగ్స్ అవుతాము ఆటోమేటిక్ దేవుడు మనకు రెండిట్లా ఈక్వల్ గా బ్లెస్ చేస్తాడు కానీ నువ్వు స్పిరిచువల్ గా బ్లెస్ అయినావు కదా అని నువ్వు ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేస్తే అది కాదు కదా అందుకే నువ్వు స్పిరిచువల్ గా ఎంత బ్లెస్ అయినావో ఆ బ్లెస్సింగ్స్ ని నువ్వు ఇంకా ఇంకా ఎక్కువ ఎందుకంటే ఆయన మన కొరసము ఎవ్రీథింగ్ సాక్రిఫైస్ చేసుకున్నాడు దేవుడు తన తండ్రి తన కొడుకుకి ఈ లోకం పంపించినప్పుడు ఈ లోకంలో తన కొడుకు ఎట్లా జీవించినడో ఎట్లా బ్రతికినాడో మన తండ్రి మరి ఆయన ఏ విధంగా అయితే ఎవ్రీ పని తన తండ్రి చెప్పిన ప్రతి ఒక్క పని ఈ భూమి మీద పుట్టి ఆయన నెరవేర్చి చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయి పరిశుధాకం చేస్తే నడిపింపు దయచేసింది సో అలాగే మనం కూడా ఆయన బిడలేము అని నువ్వు ప్రూఫ్ చేసుకోవాలి అనుకుంటే మనం కూడా లోబడి జీవించాలా తన తండ్రి తన కొడుకుకు ఏ విధంగా అయితే ఇచ్చి ప్లాన్స్ ఇచ్చి ఈ లోకం మీదకి పంపించినడో మనం కూడా మన తండ్రిని నడుగుదాము ఆయన ఇచ్చిన ప్లాన్స్ ఆయన ఇచ్చిన డెసిషన్స్ ఏంటి అవన్నీ తీసుకొని మనము ఆయనకి లోబడి జీవించి నడుచుకోవాల మన తండ్రి చిత్తాన్ని మనకు అనుకోవాలా ఆయన ఇచ్చిన ప్రతి ఒక్క ప్లాన్స్ మనం నెరవేర్చాలా ఎవ్రీథింగ్ లో మనము ఈక్వల్ గా ఉండాలా ఆయన రైట్ హ్యాండ్ కుడి మీద మనం కూర్చోవాల ఎప్పుడైతే ఆయన రైట్ హ్యాండ్స్ మనం కూర్చుంటామో అప్పుడే నువ్వు ఆయనతోటి ఆ సమాధానం కలిగిన వరకు అయితే ఉన్నట అప్పుడే నువ్వు సమాధానము కలిగి ఉందాము అనేలాగా తయారవుతు అనమాట అంటే అంతవరకు మనము సహించాలా సహనము ఓపిక దీర్ఘశాంతం మనకు కావాలా ఇవన్నీ మనకు కావాలి అంటే మనం అంతా ప్రయాస పడాల ఈ ప్రయాసం ఇంకా నీకు రావట్లే అంటే మన లైఫ్ ఇంకా ఎలాంటి అనుభవం లేదని అనుకోవాల దేవుడిచ్చిన ప్రతి మనం ఆ తెలుసుకొని ముందుకు వెళ్ళాలా ఎందుకంటే ఆయన చూజ్ చేసిన దానికోసమే చూసన్ పర్సన్ అదే మనని ఆయన చూజ్ చేసుకున్నప్పుడు ఆయన మన తండ్రి ఆయన నా బిడ్డ ఈమె అని ఆయన చూజ్ చేసుకున్నప్పుడు నువ్వు కూడా తనకు బిడ్డలాగానే బ్రతకాలి కదా తండ్రి అని ప్రూఫ్ చూపించుకోవాల అట్ని తన తండ్రి తన కొడుకు తన తండ్రి ఇచ్చిన ప్రతి ఒక్క ప్లాన్స్ కొడుకు ఏ విధంగా అయితే నెరవేర్చినడో అదే రీతిగా మన తండ్రి కూడా ఈ కాలంలో మన పుట్టించుడు మనల్ని ఎంచుకున్నాడు మనకు ఒక దారి ఒక వై అనేది చూజ్ చేసిండు ఆయన సెలబ్రేషన్ మనకి ఇచ్చినాడు ఆయన పరిశుద్ధాత్మ మనకి ఇచ్చినడు ఆయన ప్రతి ఒక్క కృపావలలో మనకి ఇచ్చినాడు అనంటే మన తండ్రి ప్లాన్స్ అన్ని మనం కూడా ఈ భూమి మీద నెరవేర్చాల్సిందే అనేక ఆత్మలు ఆయన నడిపించాల్సిందే ఆయన ఇచ్చిన డెసిషన్స్ ఆయన ఇచ్చిన ప్లాన్స్ మనం తెలుసుకొని ముందుకు వెళ్ళాలి తండ్రి కోరికని మనం తీర్చాల ఏజ్ ప్రభు కూడా అంతే తన తండ్రి కోరిక ఈ భూమి మీద ఎట్లయితే తీర్చినాడో అట్లనే మన తండ్రి ఏజ్ ప్రభు కాబట్టి మనం కూడా మన తండ్రి కోరికని తీర్చాల అప్పుడైతేనే ఆయన పరిపూర్ణంగా సంపూర్ణంగా సంతోషించి ఆనందిస్తాడు కూడా నువ్వు ఆయన దగ్గర నుంచి అన్ని పొందుకుంటున్నావు కానీ ఆయన సంకల్పం చెప్పకుండా నువ్వు ఇష్టం వచ్చినట్లు అందుకే ఆయన ఇచ్చిన ప్లాన్స్ ని నువ్వు కరెక్ట్ గా నడుచుకోవాలా అప్పుడే కదా మనం భయం భక్తి కలిగే జీవితం అనేక అప్పుడే కదా మనము ఎలా నడుచుకుంటున్నాం మన బిహేవియర్ ఏందో మన ఫాల్ థింగ్స్ ఏందో మన గుడ్ థింగ్స్ ఏందో ఎవ్రీథింగ్ మనకు తెలిసిపోతుంది అందుకే దేవుడి ఈ వాక్యాలు ఇచ్చినాడు శ్రమ వస్తుంది ఆ శ్రమను గెలవాలా ప్రతిసారి మనం విజయం పొందుతూ ఉంటే ఈ లోకంలో ఉన్నంత వరకు ఏమి మనకు తెలియదు మధ్యలో ఒక తాకు తగులుతేనే అప్పుడు మనకు అర్థమవుతుంది నేను ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాను అని అంటే ఫెయిల్ కావాలని నేను చెప్పట్లే ఎవ్రీథింగ్ లో నువ్వు పాస్ అయితేనే ఉండాలా కానీ కొన్ని కొన్ని విషయంలో మనం పడిపోతుంటాం శరీర బలహీనత వల్ల కాబట్టి మనం అట్లా ఉండదు అన్నిట్లో ఫాస్ట్ ఉండాలా అన్నిట్లో పాస్ అయిపోవాలా మంచి రిజల్ట్స్ తెచ్చుకోవాలా చిన్న మనకు ప్రతి ఒక్క సబ్జెక్ట్స్ ఉంటాయి ఆ సబ్జెక్ట్స్ల ఈ దాంట్లో ఎన్ని మార్కులు దీంట్లో ఎన్ని మార్కులు వచ్చినాయి మ్యాథ్స్ సైన్స్ లో ఎంత సోషల్లో ఎంత వచ్చిందని మనం మార్క్స్ చెక్ చేసుకుంటుంటాం అట్లనే మన బిహేవియర్ లో కూడా ఏం మిస్టేక్ ఉందో అది మనం చూసుకొని దాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకొని వదిలేసుకొని ఇంకా ముందుకు వెళ్ళాలా ఎందుకంటే ఆయనే నువ్వు ఓన్ పీపుల్ గా ఉండాలి అనుకుంటే ఎవ్రీథింగ్ నువ్వు రబ్ చేసుకోవాలి పాపం మన జీవితం నుంచి నువ్వు పొందాలి శాలివేషన్ లోకి నువ్వు రావాలా దేవుని యొక్క రక్షణలోకి నువ్వు రావాలా వస్తేనే నీకు ఎవ్రీథింగ్ అనేది తెచ్చిపోతుంది ఆయన పరిశుధాత్మ శక్తి చేత నడిపింపనిచ్చడో ఆయన ప్లాన్స్ మనకి ఇచ్చడు ఆయనకి ఉన్న ఏవైతే థింగ్స్ దేవుడు మన కోసం ఏమైతే నిర్ణయించి అవన్నీ దేవుడు మనకి ఇస్తా అని ఇవన్నీ మనం తెలుసుకోవాలా ఆయన అడుగుదాము ఆయన మనకి ఇచ్చే దేవుడు కాబట్టి ఎవ్రీథింగ్ మనం తెలుసుకొని ముందుకు వెళ్దాం ఆయన ప్లాన్స్ ఆయన చిత్తమెందు మనకు అనుగొని నడుచుకోవాలి మరి దేవుడు ఈ విధంగా మనం బ్లెస్ చేయాలా ఇంకా బ్లెస్సింగ్స్ పొందుతూనే ఉండాలా అనేక దేవుని యొక్క శుత మనం ప్రకటిస్తూనే ఉండాలా మన దేవుడికి చిన్న వాక్యం దా కామెంట్ ఓకే నేను చేస్తున్నాను పరిశుద్ధుడ పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవ కృప కలిగిన తండ్రి జీవం కలిగిన దేవాయ్య ని వందనాలు ప్రభ తండ్రి నికే స్థుతులు స్తోత్రములు ప్రభా నాయన ఈ గడిచిన కాలం అంతా ప్రభా నాయన నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడువు తండ్రి దివారాత్రములు ప్రభాన్ని కంటి పాప కాచి కాపాడి తండ్రి యొక్క దినముకుని యొక్క నూతనమైన కృప మాకు అనుగ్రహించి తండ్రి నాయన నాయన ప్రభాన్ని యొక్క మాటలు వినే గొప్ప ధన్యత భాగ్యము మాకందరికీ అనుగ్రహించినందుకు నీకు వందనాల్లో నీకు కృతజ్ఞతలు ప్రభా నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావములు తండ్రి ఏసయ్య నీకే యుగ కలుగును గాక హలెలుయ తండ్రి ప్రభ వాక్యం ద్వారా ప్రభా నాయన మీరు మాతో మాట్లాడినారు ప్రభా తండ్రి మీ చిత్త మేము ఎట్లా జీవించాలా ప్రభ ఎట్లా నీ పట్ల ప్రతిదీ కృతజ్ఞత మేము కలిగి జీవించాలా నీ వాక్యానుసారంగా మేము ఎట్లా నడుచుకోవాలా ప్రభ మా యొక్క ఆత్మీయత స్థితి ఎట్లా ఈ లోకంలో మేము పెట్టుకోవాలా అన్నీ మీరు మాతో మాట్లాడినారు ప్రభ మీకెంతో వందనాలు ప్రభ నాయన అవును ప్రభా తండ్రి శ్రమ నాయన ఓర్పు కలిగి ఉండమన్నావు ప్రభా తండి ఓర్పుగా ఉన్నప్పుడు మళ్ళీ పరీక్ష అన్నావు పరీక్ష తర్వాత నాయన నిరీక్షణ అన్నావు ప్రభ కాబట్టి ఎన్ని శ్రమలు వచ్చినా మేము అతిశయ పడకుండా ఉండాలా ఎందుకంటే ప్రభా ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది అని నువ్వు చెప్పినావు ప్రభ కానీ ధైర్యం తెచ్చుకోండి అని అన్నావు ఈ లోకాన్ని నేను జయించి ఉన్నానన్నావు ప్రభ కాబట్టే ప్రభా ఈ లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా కానీ ఎక్కడ మాలో అవిధేయత అవిశ్వాసము అపనమ్మకము పిరికితనం ఉండకుండా ప్రభా ఈ జీవం మాటలు మా హృదయంలో ఉంటే అవి మాలో ఉంటే ప్రభా మేము మిమ్మల్ని కలిగి ఉంటే ప్రభా మేము ధైర్యంగా ఉండగలుగుతాం ప్రభ ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కరువులు వచ్చినా ప్రభ ఎన్ని ఖడ్గాలు వచ్చినా ఎన్ని తెగుళ్ళు వచ్చినా ఏ వచ్చినా కానీ ఆయన మేము ఎక్కడా ప్రభ అతిశయపడకుండా ప్రభ నీ మీద ఆధారపడి నిన్ను ఆశ్రయిస్తూ ప్రభ నీ కొరకు కనిపెట్టుకొని నిరీక్షణ కలిగి నాయన విశ్వాసంతో మేము ఉండగలం ప్రభా కాబట్టి నీ వాక్యమే మాకు విశ్వాసాన్ని ఇస్తుంది నమ్మకాన్ని ఇస్తుంది నాయన మాకు ఆశ్రయాన్ని ఇస్తుంది కాబట్టి మాకు బలాన్ని శక్తిని నీ వాక్యమే ఇస్తుంది ప్రభ కాబట్టే ప్రభ మేము ఈ దినదినం ప్రభా ఉదక స్నానం మేము చేయాల ప్రభా నైనా ఎక్కడా మాలో గర్వం కానీ అహం కానీ ఈ లోక సంబంధమైన శరీర శరీర క్రియలు మాలో ఉండడానికి వీల్లేదు ప్రభా ఈ దినం ప్రభ నీ పట్ల మాకు ఏమైనా ఆయస్కరంగా ఉంటే ప్రభానైనా వాటి నుంచి మాకు విడుదల ఇవ్వండి ప్రభ మమ్మల్ని ముట్టండి తాకండి మమ్మల్ని స్వస్థపరచండి ప్రభ నైనా నీ యొక్క ఆత్మలో మేము అభివృద్ధి పొందాలా ప్రభా తండ్రి నాయన ఎక్కడ ప్రభనైనా మేము ఈ ఆలోచించకుండా మా సొంత ఆలోచనలు సొంత తలంపులు ప్రభ సొంత జ్ఞానం కొట్టివేయండి ప్రభాయన నాయన మా సంస్థ నడవడిక ప్రతి ప్రవర్తన అన్ని ప్రభా నీకు తగినట్లు మేము జీవించాలా నీ వాక్యానికి తగినట్లు ప్రభ మీకు మహిమకరంగా ఈ లోకంలో మేము జీవించాలా గొప్ప సాక్షులుగా మేము ఉండాలా అనేకులని ప్రభా నాయన నీ యొక్క వాక్యాన్ని మేము ప్రకటించాలా అనేకుల్ని రక్షణలోకి నడిపించాలా అనేకులని రాకటకు సిద్ధపరచాలా ప్రభా ఆయన అలాంటి జ్ఞానము అలాంటి నాయన తండ్రి పరిశుద్ధాత్మ నడిపింపు అభిషేకం మీరు మాకు దయచేయండి ప్రభా ఇంకా మాలో ఏం బలహీనతలు ఉన్నాయో ప్రభా ఈ దినం ప్రభ వాటన్నిటినీ ప్రభా నాయన మీరు సరిచేయండి అని ప్రార్థిస్తున్నాం ప్రభా నైనా మీ యొక్క వాక్యంతో మా హృదయం నిండి పొంగి పొరలాలా ప్రభా నాయన కాబట్టి ప్రభా సిస్టర్ వాక్యం చెప్పిన సిస్టర్ని కూడా మీరు దీవించండి ఆశీర్వదించండి ఇంకా ఎన్నో మరుగైన విషయాలు ఇంకా ఎన్నో ఆత్మీ సత్యాలు ఈ సిస్టర్ ద్వారా మీరు మాకు బయలుపరచండి ప్రభా ఈ సిస్టర్ని కూడా గొప్ప సేవకురాలుగా ప్రభా నాయన మీ రాజ్య వ్యాప్తి కొరకు నాయన వాడుకోండి ప్రభా కుటుంబంలో నాయన నీ పరలోక శాంతి సమాధానం దయచే ప్రభ తన భర్త వెళ్తున్న ఉద్యోగంలో రాకపోకల్లో ప్రతి చోట మీరే తోడుగా ఉండండి ఈ యొక్క వ్యాక్సిన్ బారి నుంచి కూడా మీరే కాపాడండి ప్రభా ఆ యొక్క బాబు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా ఈ కుటుంబం చుట్టూ మీకు కంచెం యొక్క అగ్ని పెట్టండి నాయనా ప్రభా తండ్రి వాళ్ళ కుటుంబీకులు రక్త సంబంధికులు బంధువులు మిత్రులు అందరూ రక్షణలోకి నడిపించండి ప్రభ ఈ సిస్టర్ ద్వారా గొప్ప మహిమ నీ ద్వారా జరిగేలాగా ప్రభ అలాంటి అభిషేకం ఈ సిస్టర్కి దయచేయండి అలాగే ప్రభా తండ్రి మెర్సీ సిస్టర్కి కూడా మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభాయన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుండగా ప్రభా నాయన మీకు తెలుసు ప్రభ నాయన శ్రేష్టమైన మంచి ఉద్యోగం సిస్టర్కి అనుగ్రహించండి ప్రభా నాయన ప్రభా సిస్టర్కి మంచి ఆరోగ్యం దయచేయండి కుటుంబంలోని పరలోక శాంతి సమాధానం ఇవ్వండి ప్రభ ఆ యొక్క అమ్మగారికి కూడా మంచి ఆరోగ్యం దయచేయండి ఆమె కన్నును మీరు ముట్టి తాకి స్వస్థపరచండి ప్రతి షుగర్లు బీపీలు అన్నిటిని మీరు నార్మల్ చేయండి ప్రభ ఆ సిస్టర్ చుట్టూ ప్రభా మీ వెళ్తున్న ప్రతి చోట ప్రభ రాకపోకల్లో ప్రభా మీరే కాపాడండి ఈ వైరస్ల నుంచి ప్రతి విధమైన తెగుల నుంచి ఆయన ఆ ఆ కుటుంబ సభ్యులందరినీ మీరు కాపాడండి ప్రభా సిస్టర్ ద్వారా ప్రభా అనేకులు కూడా నాయన వాళ్ళ కుటుంబీకులందరూ నాయన బంధువులందరూ రక్షణలోకి రావాలా ప్రభ అందరూ ప్రభాని రాకడుకు సిద్ధపడాలా ప్రభా తండ్రి కాబట్టి ప్రభా వాక్యం ద్వారా నువ్వు ఎంతో మాట్లాడినావు ప్రభానికి ఎంతో వాందనాలు ఈ యొక్క స్వరం అది మీనించే కలిగిందని నేను విశ్వసిస్తున్నాయన నేను స్వీకరిస్తున్నాను ప్రభ నా హృదయంలో ప్రభా యొక్క వాక్యమైన విత్తనం అది నాటబడాలా ఫలించాలా ప్రభా అది బహుగా ఫలించాలా ప్రభా మీరే సహాయపడండి ప్రభా నాయన తండ్రి ఇంకా ప్రభా నాయన వైరస్ బాధితుల పట్ల వ్యాక్సిన్ బాధితుల పట్ల మీ ప్రేమ జాలి దయ కృప కనికరం చూపించి ఆ కలవరిశిలో మీరు పొందిన గాయం ద్వారా స్వస్థపరచండి ఎవరైతే ఉద్యోగం లేక ప్రభా ఉన్నారో వాళ్ళందరికీ ఉద్యోగం దయచేయండి ప్రమోషన్ రాని వాళ్ళకి ప్రమోషన్ దయచేయండి ప్రభా నైనా ప్రభాతండి ఎవరికైతే పిల్లలు లేరో గర్భఫలం లేదో వాళ్ళందరికీ ఆ సిస్టర్స్ అందరికీ మీరు గర్భఫలం అనుగ్రహించండి భార్యాభర్తల మధ్య సమాధానం లేని వాళ్ళందరికీ సమాధానాన్ని తీసుకురండి ప్రభా నైనా తండ్రి అప్పులతో ఇరుకు ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలన్నిటిని మీరు లేవనెత్తండి వాళ్ళకి మీరే సహాయపడండి ప్రభా తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళందరినీ ప్రభా మీరు ముట్టండి తాకండి స్వస్థపరచండి ప్రభా నైనా వెళ్తున్న ప్రతి ఒక్కరి చోట ప్రభా మీరే తోడుగా ఉండండి ప్రభా వాక్యం ద్వారా మాట్లాడిన ప్రభా నీతో సహవాసం కలిగి ఉండమన్నవుతాండి నీతో సమాధానం కలిగి ఉండమన్నో ప్రభ నీ వాక్యమే ప్రభా మీతో మాతో సమాధానం కలిగి ఉంటుంది కాబట్టి వాక్యానుసారంగా నడుచుకొని వాక్యానుసారంగా జీవించి వాక్యానుసారంగా ఉపదేశించి ప్రభ అంత వాక్య మేము ఆధారపడి లోకంలో ఉండేలాగా ప్రభ మీరే సహాయపడమని అలాంటి క్రియలు మాలో నుంచి రావాలా ప్రభ ఈ లోక సంబంధమైన గుణగాణాలన్నీ మాలో నుంచి కొట్టివేసి క్రీస్తుని పోలి నాయన నిన్ను పోలి మేము నడుచుకొని మీ కొరకు గొప్ప సాక్షులుగా ప్రభ ఈ లోకంలో మీరు అన్నిటినీ సహించినారు అన్నిటిని భరించినారు ఎన్నో అవమానాలు కూడా ప్రభ ఎన్నో నిందలు కూడా ప్రభ నాయన ఈ లోకంలో ఎన్నో శ్రమలు కూడా నాయన మీరు ఓపికగా ఓర్పుగా సహనంగా ఉండి బట్ అన్నిటిని గెలిచి లోకం నుంచి తిరిగి వెళ్ళినారు ప్రభ ఆ యొక్క మీరు కూర్చున్నారు ప్రభా ఈ రోజున ఆయన నీ పోలికగా నడిస్తే మేము కూడా అలానే జీవించి అలానే చేసి ఆ యొక్క మేము కూడా ఉండాలా అది మీ చిత్త మా జీవితంలో జరిగించమని నేను నీ వాక్యాన్ని ప్రకారంగా మమ్మల్ని ముందుకు నడిపించమని ఆయన ఎక్కడ మేము భయపడకుండా బెదిరిపోకుండా జడీయకుండా ధైర్యంగా నాయన అన్నిటిలో నిలబడి ముందుకు సాగిపోయేలాగనా విశ్వాసం కర్త మీ వైపు చూస్తూ ముందుకు పోయి మా ఎదుట ఉంచిన పతి పరుగు మేము ఓపికతో ఓర్పుతో సహనంతో పరిగెత్తేలాగిన మీ కృప వెంబడి కృప నాయన మీ సహాయం మాకు సమృద్ధిగా దయచేయమని ప్రార్థిస్తూ నజరేడైన ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ప్రేమగల మాపర్లో కొత్తండి పరిశుద్ధి రైందేవా ఏసయా నాయన రక్షక మేము మీ నామమ్మ ఇద్దరు ముగ్గురు కూడుకుంటే వారికి ఎంతో ఆశీర్వాదం అన్నారు ప్రభా నాయన రక్షక ఈ గ్రూప్ లో ఉన్న వాళ్లకు పార్టిసిపేట్ చేయాలి అని ఎంతో ఆసక్తి కలిగి ఉన్నారు ఏసయా అయినప్పటికీ ప్రభా వాళ్ళ వాళ్ళ బిజీ షెడ్యూల్స్ ఏం అయితేనేమి ప్రభా పర్మిట్ చేయని ఇవ్వట్లేదేస ఆయనప్పటికీ మీకు అసాధ్యమైనది ఏదిను లేదు ప్రభా నాయన రక్షక అందరికి అనుకూలతను దయచేయండి సయా ప్రభా నాయన రక్షక కేతరింగ్ సిస్టర్ మా గురించి ప్రభా మంచి వాక్యాన్ని అందించినందుకు వందనాలు స్తోత్రం లేసా ప్రభా రక్ష సారీ దీపా సిస్టర్ దేవ దీపా సిస్టర్ కి మంచి ఈవుల ఆశీర్వాదాలను అనుగ్రహించండి స సేవ పైన ఆమెకున్న భారం ని బట్టి వందనాలు వేసాయి అలాగే దిలీప్ బ్రదర్ ప్రభా ఎంతో యవన కాలంలో మీ కాడి మోయిచున్న బిడ్డ వేసా ఆ బిడ్డకు వర్క్ విషయంలో మీరే తోడునీటిగా ఉండండి ప్రభా నాయన రక్షక అనాథలకు నిరాశలకు విధవరాలకు విధవరాలను కాపాడం అందరి మనస్సులు మార్చండి స వారికి హెల్ప్ చేయాలన్న ప్రేరేపణను మీరే అనుగ్రహించండి సార్ ఎందరెందరైతే ప్రభావ డిసీజెస్ తో బాధపడుతున్నారో వారిని కాపాడండి సార్ ఇప్పుడే గ్రూప్ లో మెసేజ్ వచ్చింది సార్ ఒక పెద్ద అంకుల్ కేర్ అడ్మిట్ అయి ఉన్నారని ప్లేట్లెట్స్ కౌంట్ అంతా జకర్యా అంకుల్ ప్లేట్లెట్ కౌంట్ అంతా నార్మల్ గా మంచిగా హెల్త్ ఉండేలాగా అనుగ్రహించండి సార్ అలాగే చిన్న బాబు గురించి ప్రే చేస్తున్నామే సార్ బాబుకు మంచి టైమ్ ఉన్న వాళ్ళ బాబుకు మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి సార్ సిస్టర్ కవితకు ప్రభు చాలా నీరసంగా ఉంటుంది సార్ కీమోథెరపీ తర్వాత ఆమెను కాపాడండి సార్ ఊగరి అలలో బ్రదర్ గురించి ప్రే చేస్తున్నాను సార్ దేవా మనోజ్ బ్రదర్ ని వైఫ్ ని ఇంకా చంద్రశేఖర్ సార్ ని కాపాడండి సార్ ఆయన పరిచర్ ఎంతటి ఉండండి సార్ వర్క్ లైఫ్ మంచిగా బ్యాలెన్స్ చేసుకుని అనుగ్రహించండి దేవా దేవా నాయన రక్షక ఇంకా ప్రభ ఎందరెందరైతే కష్టాలలో నష్టాలలో ఇరుకులలో ఇబ్బందులలో బాధపడుతున్నారో వారిని అందరినీ మీరే కాచి కాపాడి దీవించి ఆశీర్వదిస్తారని ఈసే రక్షక ఇచ్చిన మందగా మేము కూడుకొని స్థుతి నేను ఎంతగానో సంతోషిస్తూ అలాగే నా జాబ్ విషయంలో మీరే తోడునీడగా ఉండండి సార్ ఆరోగ్యం విషయంలో ఆ ఉండండి సార్ चिंटे आरोग्यकाना ग्रह ने, ने प्रभ జేపీ మార్గన్ కి నా సీవి సెండ్ చేసి ఉన్నానే సార్ కానీ ఇప్పటి వరకు ఏ జవాబు లేదా ఒకవేళ మీ చిత్రంలో ఉంటే జవాబు నాకు అనుగ్రహించండి దేవా ఇంకా నిరుద్యోగ సమస్యతో ఆకలితో బాధపడుతున్న వారికి మీరే ఫుల్ఫిల్మెంట్ అనుగ్రహించండి సార్ రైతులకు న్యాయం జరగకుండా ఉండలాగా అనుగ్రహించండి సార్ అందరిని మీరే కాచి కాపాడదీ ఆశీర్వదిస్తారని ఈ కొద్ది విన్నపములు క్రీస్ తీయం పెరట పాపని అతి వినయంగా వేడుకొంచిన దేవా ఆమెన్ అశ్వధర ప్రేమల దేవ కృపణ తండ్రి దేవా ప్రభాకలేని బంధనాలు ప్రభా కృతజ్ఞతాస్తో ఐశ్వరమైన సర్వశక్తి మంత్రి సర్వాధికారి నీకు వంధనాలు ప్రభా దేవాచు ప్రభా వాక్యం చేత మాట్లాడిన ప్రభా నీకు తండ్రి దేవాయచు మేము ఓన్ పీపుల్ గా ఉండాలి ప్రభా చూసిన పర్సన్ గా మేము ఉండాలి తండ్రి దేవా అకార్డింగ్ టు ది ప్రభా ప్లాన్స్ అని ప్రభా దేవా నీ యొక్క ప్లాన్స్ మా ఏంటి అది మాకు చూపించండి ప్రభా మాకు బయలుపరచండి ప్రభా దేవాయత్తు ప్రభా నువ్వు ఇచ్చిన ప్రతి ఒక్క ప్లాన్స్ నువ్వు ఇచ్చిన ప్రతి ఒక్కటి మేము తెలుసుకోవాలా ప్రభా దేవ నిశ్చిత మేము నడవాలా నీ యొక్క రక్షణ ప్రణాళికలో మేము ఉండాలా ప్రభా దేవ మాకు బయలుపరచం మాకు నీకే స్తౌతం నీకే వనాలి దేవా ఎన్ని శ్రమలు కూర్చున్నా మాకు ఊర్పు అనేది దయచండి ప్రభా దేవ దీర్ఘ శాంతము మాకు దయచండి తండ్రి దేవాయత్తు ప్రభ విశ్వాసంలో పడిపోవద్దు విశ్వాసంలో మేము స్థిరంగా ఉండాలా నీ నీతిని అనుసరించి మేము నడుచుకోవాలా ప్రభా నీకు స్తోత్రం నీకు ఇవన్నీ నెలతండి దేవాయేజ్ ప్రభావ నీ యొక్క గుడ్ విల్స్ ప్రభా మాకు తెలియచేయని ప్రభావ మాకు ఇంకా దయచేయని నీ యొక్క మంచిదనం పట్టుకుని మేము నడుచుకోవాలా ప్రభా మీద సహాయం దయచేని ప్రభా దేవాజ్ ప్రభా ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రభా ఏం నీ అందు ప్రభావ భక్తి కలిగే జీవితం మాకు దయచేయండి మేము నేర్చుకోవాలా ప్రభా అనేకమైన ఇంకా మాకు నేర్పించని ప్రభా గూఢమైన మరమాలు మాకు బలపరిచిన ప్రభావ మాకు తెలియచేయని ప్రభావ మారులకి కావాల్సిన ఆహారం మాకు దయచిన ప్రభా ఏ ఏ ఆత్మలకు ఎలాంటి ఆహారం కావాలో అది కూడా మాకు దయచేని ప్రభా ఏ అవుతాం నీకు ఇవ్వనరాలు తండ్రి దేవ్ స్పిరిచువల్ గా బ్లస్ కావాలా ప్రభా అనేకులకు ఒక సువాత ప్రకటించాలా దేవా విధంగా మమ్మల్ని తయారు చేయని ప్రభా నీకృతవుతాం నీకు ఇవ్వనరాలు తండ్రి పరిశుద్ధల సర్వశక్తి మంత్రుల సర్వాధికారులు నీకు కొంతమంది బ్రదర్స్ ప్రభా ట్రావెల్ ఏజెన్స్ లో మరి మెసేజ్ ప్రకటించడానికి వెళ్ళాలి ప్రభా వారికి నీ యొక్క హస్తం తోడించని ప్రభాకలు అందు ప్రభా నీ యొక్క అస్తం తోడించు అదేవిధంగా ప్రభా అక్కడ ఉన్న ప్రతి ఒక్క ఆత్మల రక్షణకి రావాల ప్రభా దేవా వెళ్ళి ఆ బ్రదర్ తిరిగి వరకు కూడా ప్రభా ఎలాంటి అపాయం రాకుండా ప్రభా నీ యొక్క రెక్కడి కింద భద్రపరచుకునే శక్తిని బలం వచ్చేత నిం పండి ప్రభా నీకే స్తోత్రం నీకే వందండి దేవా ప్రభా మరి మరి సిస్టర్ విషయంలో ప్రార్థిస్తున్న ప్రభా మీ తాకి ముటి స్పష్టపరిచే ప్రభా సిస్టర్ కున్న ప్రతి కోరికలు ఆశలు నెరవేర్చని ప్రభ తన హృదయం నున్న ప్రతి ఒక్క వాచ్ల మీరు తీర్చని ప్రభా నీలో ఎదగాలని తనకు ఎంతో ఆశ ఉంది ప్రభ ఆ బిడగడ ప్రభ సర్వసత్యంలో నడిపించి ప్రభ ఆ ఇంకా గుణమైన మర్మాలు మీరు బలపరిచంది తెలియచని ప్రభ ఆ బిడగడో ప్రభా బలపడాల స్థిరపడాల ప్రభా ఈసభ నొక్క శువార్త ప్రకటించే బిడగా తయారు చేత దేవాచ మంచి జాబ్ రావాల ప్రభా దేవాయప్రభ ఆ బిడ మరి రౌన్స్ కి ప్రభా ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రభా బిడ్డ విజయం పొందారా అవిడకు శక్తిని బలం దాయించండి ప్రభా జ్ఞానం ఇవ్వండి ప్రభా దేవాచి ప్రభా అబిడకు మంచి హైస్ట్ శాలరీస్ వచ్చేట దయచే ప్రభా దేవా నీకే స్తౌతం నీకే తన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభా వాళ్ళ భర్తను కూడా మీరు తాకి ముట్టి స్వస్థపరచండి వారి భర్తల మొదటి శాంతి ఐక్యత దయచేయం ప్రభావ వాళ్ళ పిల్లల భవిష్యత్తుని మీరు దీవించని ప్రభావ వాళ్ళ తల్లిదండ్రులు కూడా మీరు దీవించే ఆశ్వాసత నింపని ప్రభా వరికి ఉన్న ప్రతి ఒక్క బలహీనతని గద్దించి కొట్టి వేసి వాళ్ళంతా కూడా ప్రభా సర్వసత్యంలోకి రావాల ప్రభా తన కుటుంబాన్ని మీరు దీవించండి ప్రభా ఆశనిపండి ప్రభా దేవాయ్ ప్రభా కుటుంబం మొత్తం కూడా ప్రభా నీ యొక్క సర్వసత్యం తెలుసుకోవాల ప్రభా వాళ్ళతో కూడా దర్శించి మాట్లాడండి ప్రభా నీకే స్పూతం నీకే వదండి దేవాయేజ్ ప్రభా మరి దిల్లీ బ్రదర్ని కూడా ముడి స్వస్థపరచండి మర బ్రదర్ని కూడా ప్రభా ఇంకా ఎక్కువ ఆత్మీయమూతులకు ప్రభా తను కూడా ప్రభా నీ యొక్క మర్మాలు ప్రభా ఆ ఏ పట్లయితే ఆసక్తి ఆసక్తి ప్రభా ఏ దాని మీద అయితే తనకి ఆశ ఉందో ప్రభా తనకున్న ప్రతి ఒక్క ఆశ కోరికలు నెరవేర్చండి ప్రభా తీర్చండి ప్రభా దేవాయించభ ఆ బిడ్డ నీ కోసం ప్రయాస పడుతున్న ప్రభా తనకి కావలసిన ప్రతి ఒక్క అవసరతలు మీద తీర్చండి ప్రభా నీకే స్థావుతా నీకేమన్నా ప్రభా ఆ బిడ్డ ఎక్కడెక్కడ అడుగు పెడుతుందో ప్రభా అది మొత్తం కూడా ప్రభా తనకి స్వాధీనం కావాల ప్రభా ఆ విధంగా దీవించి ఆశ్వం చేత నిం అనేక ఆత్మల్ని సన్నిధికి నడిపించేలాగా ప్రభా ఇంకా బ్లెస్ చేయండి ప్రభా నీకే స్థోతం తన భార్యను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా తను కూడా సంపూర్ణమైన స్వస్థత ఆరోగ్యము దయచించండి తన భార్య కూడా ప్రభా అభిషేకింపబడి ప్రభాని సేవలో వాడబడారు ప్రభా ఇద్దరిని అభిషేకించండి ప్రభాని సేవలో వాడు వాడుకుని ప్రభా తన కొడుకు భవిష్యత్తు కూడా దీవించి ఆశ్వంసత ప్రభా తన చుట్టుని యొక్క అగ్ని కంచములు వేసి పెట్టని ప్రభా నీకే తన కుటుంబం అంతా ప్రభా సర్వసత్య మృతులకు నడిపించండి ప్రభా దేవాయ ప్రభ ఇంకా వారికి ప్రభా ఆత్మీయమైన ఆత్మీయంగా కావలసిన ప్రతి ఒక్క అవసరం ప్రభా దేవాయచు ప్రభావాలు నీ కొరకు ప్రభావ బ్రతకాల ప్రభావ అనే కొరకు నీవత్సవాత ప్రభా ఆ విధంగా ప్రభావ బిడ్డలను బ్లెస్ చేయని ప్రభావ ఇంట్లో స్థౌతం నీకే వదనాలి దేవాయచు ప్రభావం ఇంకా బ్రదర్స్ ని ప్రభా రాణి బిడల్ని అందరినీ కూడా ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ వారికి వేదన దుఃఖాన్ని మీరు తీసివేసి ప్రభావ వారి వృద్ధాలకి కావాల్సిన అవసరం మీరు తీర్చని ప్రభావం ఇంట్లో స్థౌతం నీకు దేశం కోసం మేము ప్రభా మా దేశంలో చుట్టుపక్కల ప్రతి ఒక్క బిడ్డలు మారు మార్చి లక్షలకి రావాలి ప్రభా దేవాయచ ప్రభా మా దేశం బార్డర్స్ లో ఉన్న ఆ యొక్క ఇన్ఫోసిస్ వర్క్ చేసే వాళ్ళు అందరి విషయంలో ప్రార్థించడం ప్రభా అక్కడ కూడా నీ యొక్క సువాత అందబడాల ప్రభా వాళ్ళు కూడా అక్కడ బార్డర్స్ మధ్య కూడా ప్రభావం శాంతి సమాధానం కలగల ప్రభా ఎలాంటి గొడవలు లేకుండా ఉంటే సాయంత్రం ఇచ్చండి ప్రభా దేవాయ మా దేశాన్ని కాపాడని ప్రభా రక్షించని ప్రభా నీక్య స్థౌతం నీక్య బందండి దేవాయచ ప్రభావ ప్రతి ఒక్క బిడమ్మి దీపించి ఆశ్వస్తంపండి ప్రభా దేవాయచప్రభ నీ యొక్క ప్రేమలో మేము చల్లారద్దు ప్రభా నీ యొక్క ప్రేమ ఎలవేళ మా జీవితంలో వెలుగుతూనే ఉండాలా ప్రభా దేవాచు ప్రభ నీ యొక్క ప్రేమ నీ యొక్క విశ్వాసంలో ప్రభా మేము స్థిరంగా ప్రభా మీరే మాలో ఉండి నడిపించిన ప్రభా మాకు ధైర్యం ప్రభా ధైర్యంగా మేము చువార్త ప్రకటించాలా అనేకుల ప్రభా దేవాచు ప్రభా సర్పబోధ తేలిబోధ ప్రభ ఏచుకృష్ణ నామంలో త్రోక వేయబడున గకామెంట్ ఏచుకృష్ణ నామంలో ప్రభాషు బల మీద అధికారం ఇవ్వండి ప్రభా ఎలాంటి హాని జరగదని సెలవు ఇచ్చిన దేవుడు ఈ యొక్క వాక్యం మా జీవితంలో నెరవేర్చండి ప్రభా నీక స్తోత్రం నీకేమైన త్వరగా రాబోతున్నాగా ప్రభా మరి మా అందరినీ కూడా ప్రభా పరిశుద్ధత గుంపులో తెలియజేసుకొని పెట్టుకోమని నామంలో ప్రార్థిస్తున్నాం మన ప్రభువైన ఏసుక్రీస్తు యొక్క కృపయు కన్నికరము సమాధానము నడిపింపు దీపా సిస్టర్ కుటుంబానికి అలాగే మెర్సి సిస్టర్ కుటుంబానికి అలాగే మా కుటుంబానికి ఎవరైతే సేవకులు ఆయన ఎందు నిద్రించినారో ఆ సంఘాలకి ఆ కుటుంబాలకు అలాగే భర్తను భార్యను కోల్పోయిన వాళ్ళకి అలాగే వైరస్ బాధితులకి వ్యాక్సిన్ బాధితులకి ప్రతి ఒక్కరికి సదాకాలం తోడై ఉండును గాక ఆ మెయిన్ చెప్పండి మీరు చెప్తారా వాక్యం మధ్యాహ్నం లేదులేండి ప్రధాని ఇంకా నాకంతా నాలెడ్జ్ రాలేదు ఎవరన్నా చెప్పండి అక్క మీకు జాబ్